కీర్తన మూడు వందల ఎనిమిది నారాయణా నీ నామమే గతీక కోరికలు నాకు కొనసాగుటకు పైపై ముందట భవజలధి దాపు వెనక చింతాజలధి చాపలము నడుపం సంసార జలధి తేప ఏది ఇవి తెగనీతుటకు పండే నెడమ పాపపు రాసి అండగుడిని పుణ్యపు రాసి కొండను నడుమ త్రిగుణ రాసి ఇవి నిండ గుడుచుటకు నిలుకడయ్యేది కిందిలోకములు కీడు నరకములు అందేటి స్వర్గాలవేమీద చెంది అంతరాత్మ శ్రీవేంకటేశీయందే పరమపదము అవలమరేది